ప్రభు అని ఏసిస్తున్న అమలు మీకు శుభములు మన దేవుడు మనకు నాకు మరొక పర్యామని మీతో మాట్లాడతా అనిపించినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను ఈ రోజు మనము ప్రత్యేకమైనటువంటి యొక్క అంశం ధ్యానం చేయబోతున్నాం పౌలు భక్తుని సాక్ష్యం పౌలు భక్తుని సాక్ష్యం విషయం మనం కొన్ని నిమిషాల్లో మరి మనం ధ్యానం చేసుకుందాం రెండో కోరింతి పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో రెండవ కొరంతి పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం మనం ఈ రోజు అనేకులు ఈ రోజు అనేకులు సేవకులు దేవుని పరిచయం చేస్తేందుకు దేవుని సేవ చేయటాందుకు మరి ముందుకు మరి తెలిసి వస్తున్నారు తెలియకొస్తున్నారు దేవుని పిలుపు అందుకుని వస్తున్నారు మరి ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ నేను ధ్యానం చేస్తే అప్పుడు పౌరులు భక్తుని విషయంలో మరి సేవకునికి ఉన్నటువంటి లక్షణాలు ఏలాంటి లక్షలు కలిగి ఉండాలనే విషయంలో నేను చూసినప్పుడు రెండో కురాంతి పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో మనం చూస్తాం ఐదు సార్లు నేను యూదుల చేత ముప్పై తొమ్మిది దెబ్బలను తిని ఉన్నాను ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అన్న ఐదు సార్ల ఆట మరి పౌరు భక్తునికి యూదులు కుర్ర దెబ్బాలతో కొట్టారట ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారా ఒక్క కుర దెబ్బ కొడితేనే ఈరోజు పారిపోతారు దేవుని సేవ నుంచి పారిపోతారు మరి ఆయన ఐదు సార్ల మరి దేవుని యొక్క సందానంలో దేవుని పరిచర్య కోసము ఆయన దేవునికి సాక్ష్యం కోసం నిలబడి ఉంటున్నాడు మరి ఆనాడు కురడాలు చాలా భయంకరమైన కోట దెబ్బలు ఉండేటవి మరి అవన్నీ కూడా భరించాడు ప్రభు కోసం ఆయన ద్వారా ఈరోజు స్వార్థికులైన మనము సేవకులైన మనకు ఆయన బలపరుచినాడు దేవుని సేవ దేవుని పరిచయలు అంత సులభమైన మార్గం కాదు దేవుని యొక్క సేవలు దేనిక అంత సంతోషకరమైన సంఘటనలు కూడా కావు అనేక నిందలు అనేక బాధలు అనేక కష్టాలు కూన్నటువంటి ఈ యొక్క పరిచర్య ఈ ప్రయాణము అంత తేలికమైన ప్రయాణం కాదు మనోజ్ భాయ్ దేవుని సేవ చేయాలంటే అంత తేలికమైనటువంటి జీవితం కానే కాదండి నేను సేవా చేస్తాను ఏం చేస్తున్నప్పుడు నేను పరిచయం సేవ చేస్తానంటా ఉంటారు మరి పౌరులు భక్తులు అనే సాక్ష్యాన్ని ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు చూడండి ఒక చదవండి ఇరవై నాలుగు వచ్చినాం యూత్ల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై తొమ్మిది తింటుని ముమ్మారు బెత్తంతో కొట్టబడి అంతే ముమ్మారు మరి చూడండి ఆయన చెప్తుంటున్నాడు ఒక్కసారి కాదు రెండుసారి ముమ్మారు బెత్తం చేత నేను కొట్టబడి ఉంటున్నాను ఆయన కానీ దేవుని సేవలను నేను వెనుకకు తొలగిపోలేదు ఈ రోజు నా సాక్ష్యం నిలబడుతుందంటే ప్రభు కోసం అన్నిట్లో నేను భరించుకుంటున్నాను భరించడానికి దేవుడు నాకు ఆ శక్తిని అనుగ్రహించింటున్నారు చదువు ఇంకా రాళ్ళతో కుట్టబడి ఉన్నాను ఆయన అన్ని కష్టాలు అండి రాళ్ళతో ఉన్నారు ఒకేదో రాయి తీసుకునే ఆయన కొట్టలేదు కొట్టబడ్డారు ఆయన రాద అంత ఘోరంగా ఆయన హింసించున్నాము ఇంకా ఇదైతే ఇంకా చాలా బాధకరం విషయము ఆయన ప్రయాణం చేస్తుంటున్నాడు ఓడలు ప్రయాణం చేస్తుంటున్నాడు ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు రాత్రి మధ్యరాత్రి ఓడ పగిలిపోతే ఆయన సముద్రం నీటిలో ఉన్నాడు చూడండి ఆయనకు ఎలాంటి శ్రమలు ఒకటి కాదు రెండు కాదు ఈ ఈ సముద్రం ఆయన సహకరించలేదు సరే మానవులు కోరుతున్నారు అది ఒక విషయం అనుకోవచ్చు కానీ సముద్రం ఈ నీల భూమి పూర్ ఆయనకు సహించడం లేదు అది ముమ్మారుగా ఆయన రెండు మూడు సార్ల ఊర పలిగిపోయి ఆయన నీటిలోనే ఉండిపోయింటున్నాడు ఆయన కానీ ప్రభు కోసం ఆయన వెనుకకు రాలేదండి మరి నేను ఈ వాక్యం ధ్యానం నేను ఈ వాక్యం ఎప్పుడు నేను ఆరో ఆరో తారీఖు ఆరో నెల అంటే పోయిన వారం అర్తుపోయిన వారం నేను చెప్పాలే వాక్యం అనవర కారణం నేను రాలేకపోయినాను నేను అప్పుడు సిద్ధపడతా ఉన్నాను వాక్యం కోసం నేను చదువుతా ఉన్నాను మరి దేవుడు ప్రేమించింటున్నాడు మరి వాక్యం సిద్ధపడతాడు అనేక విషయాలను ధ్యానం చేసి ఉంటున్నాడు నిజంగానే పౌర భక్తులు ఉన్నటువంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం నాలో ఉన్నదా ఆ క్వాలిటీ ఏదైనా ఒకటి ఉన్నదా నేను దేవునికి సేవ పరిచయ చేయాలంటే ఇప్పటిదాకా ఆయుధాని ఉన్నాను దాని యొక్క శ్రమ కూడా ఎక్కడ తాకలేదు ఏ కష్టం కూడా ఎక్కడ రాలేదు ఆయన కానీ పౌర భక్తులను ఎంతగానో ఆశీర్వదించినా చూస్తున్నాను కానీ పౌరుల భక్తులు అన్ని శ్రమాలే పౌర భక్తులు బోజన కూడా దొరకలేదు పనుకోవడానికి స్థలం కూడా దొరకలేదు కానీ దేవుడు ఈ రోజు సేవకు లాంటి వాళ్ళు దేవుడు ప్రేమించి అన్ని సౌకర్యం కలిగే చేస్తున్నా కానీ ఆయన వాక్యంలో సాక్ష్యంలో మాత్రం మనం ముందర లేవని ఆయన సాక్షులు మాత్రం మనము వెనుకబడి ఉంటున్నాము చెప్పడానికి చెప్తూనే ఉన్నాము కానీ ఆయన సాక్ష్యంలో మాత్రం మన పరిచర్లో మాత్రం బోధలో మాత్రం మనము ఎంతగానో వెనుకబడి ఉన్నట్టు చూస్తుంటున్నాం నేను చాలా ఆలోచన చేసినాను ఆ రోజు నేను దినమంతా సిద్ధపడ్డాను నేను రాలేకపోయాను నా శరీరము నాకు సహకరించలేదు ఆ రోజు నేను రాలేకపోయాను అయ్యు ఇంతగా ప్రిపేర్ అయిపోయి అంటే పడిపోయిన వాణిగా ఆ రోజు నేను పడిపోయే వాణి సేవకునిగా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను మరి పోయిన నెల నేను రావాలని సిద్ధపడ్డాను అదే రోజు నాకు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉన్నా నేను పోవాలని మా డాక్టర్ సూచిందుకు ఏం లేదు కదా అని నేను ఇంకేమి జబ్బే లేవు రోగాలేవు కదా యువర్ ఆల్ రైట్ నువ్వు ఇవన్నీ ఎందుకు వచ్చినావు మానవునికి ఏదో రకంగా సాతానుగాడు కించపరుస్తా ఉంటాడు ఒక్కొక్క విషయం చెప్పాలండి రెండో కొరంతి పన్నెండో అధ్యాయము ఒక చూడండి రెండో కొరంతి పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం చూడండి అక్కడ ఏమున్నది దానిపైన ఏడో వచ్చినాం నాకు కలిగిన సాతాన్ యొక్క ఇక నాకు అనిపించింది నేను పరిచయలకు వచ్చి పోవాలని అనుకున్నాను అనేక రిపోర్ట్ రాశాను చూసినాను అస్సలు నా రాసే ఇది అనుకున్నాను ఒక దూత నా ప్రక్కలో దేవుడు పెట్టాడు అని నేను అనుకున్నది లేదు ఈ వాక్యం చేత దేవునతో మాట్లాడి ఉంటున్నాడు నేను ముమ్మారు దేవుని నేను బతిమలాడితేని ముమ్మారు నేను దేవుని బతిమలాడితేని దేవుడి చేసే సమాధానం ఏంది పావులు నా కృపా నీకు చాలు ముమ్మారు దేవుడు ప్రభావితం నేను ఈ శ్రమతో బాధపడుతున్నాను ఈ కష్టంతో బాధపడుతున్నాను ఈ సిగ్నెస్తోనే బాధపడతా ఈ రోగంతోనే బాధపడుతున్నాను అని పౌలు దేవుణ్ణి బతికిన తర్వాత దేవుడు ఒకే ఒక్క జవాబిస్తున్నాడు పౌలు నా కృప నీకు చాలు ఇంత రాయబడి ఉన్నది తొమ్మిది వచ్చిన అందుకు నా కృప నీకు చాలు బలహీనత ముందు నా శక్తి నీకు పరిపూర్ణమగు అది ఆయనతో చెప్పాను చాలా సార్ల మానవుడు బలహీనంగానే ఉంటాం బలహీనతలో ఉంటాము దానికి గుండెనే ప్రయాణం చేస్తున్నాను అయితే దేవుని యొక్క శక్తి బలహీనంగా ఉన్నప్పుడే బలపరిచి ప్రభు మనతో బలపరిచే ఆత్మ దేవుడు మనతోనే ఇస్తుంటున్నాడు సో ఒక విషయం మనం అన్నాం కదా సాతానా దూత ఇక్కడ సిక్నెస్ పడ్డాం అనుకోండి జబ్బులు వచ్చినాయని కష్టాలు వచ్చినాయి అనుకోండి ఒకటి వాకి జ్ఞాప సాతానా దూత మనకు ప్రక్కల ఉన్నది అని అనుకోవాలా దేవుడు బంతా ఉంటున్నాడు ఆయన కృప మనతో ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి ముమ్మారు నేను ఓడ పగిలేదని సముద్రం ఉన్నాను ఐదు నాకు కుండ్రాలతో కొట్టినారు ముప్పై తొమ్మిది అని పౌరు భక్తులు సాక్షి చెప్తున్నాడు ఒకవేళ నా సమయం వస్తే నేను ఏం సాక్షి ఇవ్వగలను నాకు ఎలాంటి సాక్ష్యం ఉంది ప్రభు కోసం ప్రభు కోసం పరిచయం ఎలాంటి సాక్ష్యం నేను కలిగి ఉంటున్నాను మరి ఈ వాక్యం చదువుతాం నా అంత నాకే నాకు ఒకలా సిగ్గు అనిపించింది అండి అరే నాలో ఎలాంటి సాక్ష్యం లేదు కదా ఇది లోకంలో చెప్పేది అందుకు అనిపించింది మన క్రైస్తవ బిడ్డల్ని మనం ఆయన రక్తంలో కడుగబడ్డా మనమే ఉంటున్నాము మనలో ఒక సాక్ష్యం ఉండాల ఆ సాక్ష్యం ఈ లోకులు ఎంతగానో పనిచేస్తా ఉంటుంది ఈ రోజు పౌరు భక్తుని యొక్క సాక్ష్యం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సాక్షిని ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నామంటే పురుషుత్మే సాక్షాత్కారంతో మాట్లాడుతున్నాడు అది ఆ బిడ్డ నేను ఎంత ప్రేమించాను ఆయన ఏ ఒక్క రోజు కూడా నా సేవల నుంచి బయటకు రాలేదు కానీ ప్రపంచం అంతా కూడా ఈ సాక్షిని వాళ్ళు పంచుకుంటున్నారు గొప్ప సాక్షిను పంచుకుంటున్నారు అనేకులు బలపడుతుంటున్నారు అనేకులు బలైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బలపడుతుంటున్నారు అందుకోసమే ఈ రోజు మనమే ధ్యానం చేస్తుంటున్నాం ఇరవై ఆరో వచ్చిన చూడండి దొంగల వలైనా ఆపదలు దొంగల చేత కూడా ఆయన బాధపడ్డండి ఒక్క ఒక్క రకమైన ఈ లోకం జరగావలసిన అన్ని కూడా పౌల భక్తులను జరిగినాయి ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా జరిగిన ఇది జరగలేదు అనడానికి ఆస్కారం లేదు ప్రతి అనుభవించాడు ఎందుకు అనుభవించినట్టు నీలాంటి అలాంటి వారి యొక్క విశ్వాసం బలపడతాందుకు ఈ వాక్యాలను ఆధారం చేసుకుని మన యొక్క ప్రయాణం మన యొక్క పరిచయ కొనసాగుతందుకు దేవుడు ఈ యొక్క ఈ మనకు జ్ఞాపం చేస్తున్నాడు పౌర భక్తుల జీవితంలో చేసినటువంటి ప్రతి సంఘటన మనకు బలపరుస్తేందుకు మన ఈ పరిశుధ గ్రంథమంతులు మాట్లాడుతున్నారు ఇందుకో పౌర భక్తుల జీవితం అనేక కష్టాలు అయినా జీవితంలో ఇది కూడా జరగలేదు ఎందుకంటే నీవు నా కృపలో ఉన్న నువ్వు పడాల్సిన ప్రతి శ్రమనిగా నేను ఇక్కడ పడి ఉంటున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు ఈ పరిచర్య కోసం వెళ్ళిపోవచ్చు నేనే ఉన్నాను నా కృప నీతో ఉన్నది కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అయినా కానీ ఆధైర్యపడి మనం వెనుకకు పడిపోతుంటున్నాము వెనుకకు జారిపోతుంటున్నాను వెనుకకు జారిపోయే ఒక సేవకుల్లాగా మనము ఈ లోకంలో ఉంటున్నామే కానీ సాక్ష్యంతో కూడినటు జీవితం జీవితానికి మాత్రం ఏ మాత్రం ముందుకు రావటం లేదు ఒకరు నీలాంటి వారు నా వారు ఈ లోకంలో ఇలాంటి సాక్ష్యం తీసుకొని ఈ లోకంలో వచ్చి ఉంటే ఇప్పటికే ప్రతి ఒక్కరు ఈ ప్రభున్ని వేసుకొచ్చి నమ్మేవారు ఈయన నిజమైన దేవుడు అని చెప్పేవారు సేవకులు లేరండి సేవకులు స్వార్థంతో ఉన్న సేవకులు ఉంటున్నారు స్వార్థంతో ఉన్నటువంటి యొక్క వాళ్ళొక హద్దులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పరిచర్య బోధ చేస్తున్నాను ఇంత మట్టికే మాట్లాడాల నేను కొన్ని చర్చల్లో మాట్లాడుతూ ఉంటాను అయ్యా మీరు ఇరవై నిమిషాలు మాట్లాడే ఇరవై నిమిషాల కంటే ఒక ఇరవై నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడారు మరి ఏం గొప్పకుని పోదో తెలియదు మాట్లాడండి అటు ఎందుకంటే వానికి విషయం తెలియదు ఈ బైబుల్ యొక్క పని చేరే జ్ఞానం తెలియదు తెలియదు వాళ్ళని ఎక్కువ చెప్తాం కానీ వానికి రేపు ఎవరు కూడా గౌరవం మరి ఏదో ఎవరు చెందలేయారు వానికి చెందలేవలేదు వానికి ఎవరు అది దా యొక్క వాళ్ళు అట్లా అంచి ఉంటున్నారు ఆ విధంగా ఉండకుండా ఎప్పుడైతే పరిశ్రమ తీవులు మాట్లాడడం ఆరంభం చేస్తా ఉంటాడో అది వాక్యం దేవుంది అది నీది కాదు నాది కాదు దాన్ని దాన్ని తక్కువ ఏ మాత్రం లేదండి మరి చూడండి ఇరవై ఏడో చూడండి ఏ విధంగా తీవులు మాట్లాడుతున్నాం ఇరవై ఏడో వచ్చినాం ప్రయాసంతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ ఆకలి దెబ్బలతోనూ తరుచు ఉపవాసంతోనూ చలితోనూ ఆయన యొక్క బాధలన్నీ పరిచయలు ఆయన పడ్డ కష్టాలన్నీ మనం ఇక జ్ఞాపం చేసుకుంటున్నామండి ఎన్ని రకాల కష్టాలతో కూడిన పరిచయం చేసి ఉంటున్నాడు ప్రియులారా ఏ ఒక్కసారి కూడా దేవుడు నిందించినట్టుగా చూస్తలేమో ఎన్ని కష్టంతోనూ తరచుగా జాగరణతోనూ లాంటి మెలుకోగా ఉండి ఉపవాసంతోనూ చలితోనూ ఆయన ఒక్కటి కాదు రెండు కాదండి ఆయన దష్టాలు ఈ మానవుడు అనుభవించనిటువంటి అన్ని శ్రమలు కూడా ఆయన అనుభవించినట్టు చూస్తుంటున్నాము ప్రభైన అనుభవించే ఏ నడు అనుభవించే శ్రమ ప్రతి కూడా ప్రభావం ఏసుకు ఏ విధంగా అనుభవించినడో మరి అదే మాదిరిగా పౌరులు భక్తుడుగా ప్రభను ఏసుకు అనేక శ్రమాలు అనుభవించినట్టు మనం చూస్తుంటున్నాము ఎప్పుడైతే ప్రభుత్వస్తున్నామో మన శ్రమాలు అనుభవిస్తామో దేవునికి నిజమైన ప్రియపడేలాగా ఉంటామని నేను అనుకుంటాను ప్రభుల విశ్వాసం ఉండే శ్రమగా అనిపించేదండి ప్రభుల విశ్వాసంలో ఏ కష్టంలో కష్టంగా అనిపించేదండి ఉపాసం ఉంటే నీకు ఆకలి కూడా నేను నిన్న మున్న దినాము నేను దానిల భక్తుని యొక్క విజయం జీవిత చరితే ఉన్నాను నువ్వు తప్పకుండా ఏ బొమ్మలను అని అంటే తప్ప బొమ్మలు మొక్కాను అని అంటున్నాను దానిల ఒక గది పైన ఆయన మొక్కలను దేవుతో ప్రార్థన చేస్తుంటున్నాడు లేదు ఇది మొక్కలు అంటేనే అసలు మొక్కనే మొక్కనే అంటే ఉన్నారండి ఈ రోజులలో మన కొంత నాయకులను చూస్తూ ఉంటున్నాం క్రైస్తవ నాయకులు అన్ని చెత్త గోపునం ఉన్నారు కట్టుకుంటున్నారు బొట్లు పెడిపోతుంటున్నారు ఇప్పుడు చేసుదా రేపు చార్మినప్పుడు బొట్టు పెట్టుకుంటుంది ఆమె బోనాలు వస్తున్నాయి రేపటి నుంచి రేపర్స్ అంటే నేను దేవుని నమ్మినా అని పెద్ద సాక్ష్యం ఇస్తారు టీవీలో అందరు సాక్ష్యం వింటా ఉంటారు చార్మిన పోయి కుండలు ఎత్తుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది దాని వేలు భక్తులు చెప్తున్నాడు నువ్వు అసలు నీ మొక్కనే మొక్క ఆయన మొక్కని అందుకు ఆయన ఏం చేశానండి శివం భూన్లో ఆయన పాడేశారు సిం భూన్లో ఏం జరిగింది నన్ను అక్కడ దేవుడు ఉన్నాడు అది శివం భవన్ అయితే ఏంది ఏ భవనైతే ఏంది ప్రభు ప్రభును నమ్మినటువంటి వాడు ప్రభును విశ్వసించిన బిడ్డలకు ప్రభు అది సాయం చేస్తూ ఉంటాడు అనుకున్న దేవు గొప్ప తండ్రి అనుకున్నాను నేను నమ్మినటువంటి బిడ్డలకు ఏ కష్టాలు రావు కదా శ్రీమలు రావు కదా నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను డాక్టర్తో ఆయన చాలా పెద్ద డాక్టర్ కామైన హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్ మీరు ఏం చేస్తారంటే నేను దేవుని సేవలో ఉన్నానండి అన్నారు ఆయన ఏ విధంగా నన్ను ఏ విధంగా నన్ను గౌరవించారంటే ఆయన సీట్ వదిలేసి నన్ను పాస్తగారు రండి నా భార్య పాశ్రామం రండి అని ఎంత నాతో అంటే ఆయనకు నాకు గత ఇరవై సంవత్సరాల పరిచయం ఉన్నట్టే అంతగా ప్రభునామూరు ఆయన గౌరవించుకుంటున్నాడు ఆయన మాట్లాడే విధానం చూసి నా రోగమే పోయినండి అసలు నా బాధలే పోయినాయండి నేను అన్నాను సాక్షాత్గా దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నా నువ్వు కాదని చెప్పాను నేను చెప్పాను నేను నీ ద్వారా నేను ఇంతకర ప్రార్థన చేశాను ప్రభా డాక్టర్ ద్వారా ఈ రోజు మాట్లాడుతున్నందుకు పొందరాలని చెప్పాను అదే నాకు జరిగింది నా విశ్వాసం నాకు ఎంతగానో భయపడి ఉంటున్నది నేను నా భార్య అన్నాను నీకు పాశరామాన్ని మాట్లాడగల పాశ్రామ క్వాలిటీస్ నీ ఇద్దరు ఉన్నాయని చెప్పాను పాశ్రామ గుణ లక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా అంత పెద్ద డాక్టర్ నీకు పాశరామ అంటున్నావు కాబట్టి పాశ్రామ గుణ లక్ష్యం నీకు ఉండాలా చెప్పాను ఇతరుల కోసం మన యొక్క మొక్కలు అరిగించుకోవాలా ఇతరుల కోసం ప్రార్థన చేయాల నువ్వు చేస్తే నేను కూడా చేస్తా అన్నది అయిపోయా ఇక ఇద్దరు విశ్వాసం ఎట్లా చేసింది సరే నేను ఉన్నప్పుడే నువ్వు ఉండని చెప్పాను ఎందుకంటే ఏం చెప్పారు దేవుడు అక్కడ పవన్ పోతుంది నేను ప్రక్కల సాధనకు దూతాను అంటే నా భార్య సాధన కాదనుకోండి అంటే చెప్తున్నాను అంటే వెంటనే మనకు మన విశ్వాసంలో ఉండి దూరం పోయితే అందుకు కొన్ని శక్తులు వెంటనే మనకు వెంటాడుతా ఉంటాయి మరి పౌరు భక్తుల జీవితం మనం చూస్తుంటున్నాం ఏ ఒక్క రకంగా కూడా సంతోషంగా ఉన్నట్టు ఏ ఒక్కరిగా సంతోషం దేవునికి పరిచయం చేసినట్టు మాత్రము మనం చూడటం లేదండి ఈరోజు చాలా మంది సేవకుల కోసం మనం అంకితం చేసుకోవాలనుకుంటూ ఉంటాం కానీ అక్కడ పరిచయాలో కొంచెం కొంచెం మనకు కష్టం రాగానే పారిపోవిస్తూ ఉంటారండి మైది పుట్నంలో ఒక అమ్మ ఉన్నది ఆమె భర్తను బీజేపీ వాళ్ళు పోషిశాం నరికేసే సంపేసేది ఎక్కడా అండి శంషాబాద్ అయిన తర్వాత ఫామ్ సండేకు మట్టలాగే వరకు నాకు పిలిచారు ఆమె ఎవరునో నాకు తెలియదు ఏది నాకు తెలియదు సరే కదా అని పిలిచినేను పోయిన తర్వాత నేను ఆ వాక్యం చెప్పాను అంత భవిష్యింది బదా అని చెప్పారు కూర్చున్నా భోజనం భూజన చేత తిన్నాను వచ్చినాను మళ్ళీ నెక్స్ట్ సండేకి పిలిచిదాన్ని ఈరోజు మట్టలాగే వారి నెక్స్ట్ సండే ఏముంటుందండి ఈస్టర్ ఈస్టర్ ఉంటారు కదా ఈస్టర్ కోసం పోయినాను ఆరాధన అయింది అంతా ఇచ్చాను నేను ఆశీర్వదించాను బైల్డేజ్ ఇచ్చాను నేను ఇచ్చిన తర్వాత ఆమె ఇవ్వడం మొదలు పెట్టింది ఇంకొక బిల్డేజ్ నేను ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ ఆమె ఇవ్వడం మొదలుపెట్టింది ఆమె యంగ్ లేడీ ఆమె ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఉండదు చక్కగా దేవుడు ఆమెకు ఆనం ఇచ్చాడు సౌందర్యంగా ఉన్నది ఉన్నది కానీ ఒక రకంగా నాకు దేవుని యొక్క ప్రేరణ చేత నేను అనిపించింది ఆమె తప్పుడు మరొకళ్ళ పోతుందేమో అని అనిపించింది ఇది తర్వాత నాడికి పోలేదు బ్రదర్ ఈ కొండ మీద ఉన్నా కదా ఇది నేను భూమి తీసుకోవాలనుకున్న చేర్చి కట్టాలా అని అన్నదాన్ని ఎన్ని సంగతి ఇంతే కదా నేను పోయిన తర్వాత ఫస్ట్ టూ టైమ్స్ నా భారాన్ని తీసుకుపోయినాను ఆ మినిస్ట్రీ కోసం తీసుకుపోయినాను చేసేమంతా అయిపోయింది నేను చేసే పరిచర్లో నాకు వ్యతిరేకత రావడం మొదలుపెట్టిందా నేను ప్రభులాతి భోజనం మీ స్థానం అంటే అప్పుడు నీ పక్కలకు శాతంగా ఉంటారు కదా నేను నీకు విశ్వాసం ఉంటే అవిశ్వాసం నడిపిస్తేందుకు అక్కడే నీకు ఉంటారు కదా అనిపిస్తుంది మనం ఎప్పుడైతే దేవుడు సేవ కోసం పోతా ఉంటాం మనం నిర్ణయం చేసుకోవాలి ఎలాంటి సేవలో మనం ఉన్నాం మనం మనం చూసి ఉంటున్నాం మరొక యేసుని మరొక యేసుని మనము ఆరాధన చేస్తుంటున్నాం మనకు ఆ జ్ఞాపకం వచ్చింది అరే ఇలా ఇంకో ఈ ఏసు లేడు నా కోసం రక్తం కాసిన ఏసు కనబడతా లేని ఇంకొక ఏసు ఇక్కడ ఉన్నట్టు అని నేను బంద్ చేసినట్టు అక్కడ పోవడం ఒకవేళ నేను కంటిన్యూ అయిపోతే మరి నా పరిస్థితి ఏమైందో నాకు తెలియదు దేవుని యొక్క నడిపింపు దేవు కృప దేవుడు నా కృప నీకు చాలా కృపచ దేవుడి మీతో మాట్లాడడం ఆరంభం చేస్తూ ఉంటుంది ప్రియుడ దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు నా వ్యక్తిగత సాక్ష్యంలో నేను మాట్లాడుతుంటున్నాను ఈ వాక్యం చదివితే అప్పుడు తేటగా దేవునాథ్తో మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎవరితో కూడా కాదు దేవునాథ్ సంబోషిస్తున్నాడో ఏమో అనిపిస్తూ ఉంటది ఈమె పౌరు భక్తుల జీవితంలో జరిగిన సంఘటనను ఆలోచన ఏ ఏ సేవకుడైనా కానీ ప్రపంచంలో ఏ సేవకుడు ఇంత శ్రమలు పడి దేవుని పరిచయం చేసిన వాని కాదు ఎక్కడ మనం చూస్తానేమని నేను తప్పకుండా చెప్పగలను బల్ల చెప్తాను ఎవరు కూడా సేవకుడు ఆయన సముద్రంలో ఆయన ఊడా పలిగిపోయి రాత్రి అంతా ఎవరో అక్కడ ఎవరన్నా చేసి ఎవరన్నా ముప్పై తొమ్మిది సార్లు ఐదు సార్లు ముప్పై తొమ్మిది కోడలు ఎనిమిది ఉన్నారా మనం ఒకసారి ఇక్కడ నిలబడి కే పాల్చే మాట్లాడి కే పాల్ జైల్లో ఉన్నాడు మరొక వేసుని ఆర్దా చేస్తే పరిస్థితి అదే విధంగా ఉంటుంది మన పెద్ద గ్రూప్ అవసరం చిన్నమ్మదైన సాలు నమ్మకంతో నమ్మదైన సాలు మరి చివరికి మాట చెప్పేసి నేను ముగిస్తాను ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి ఏమున్నది ఇవి కాక ఆయనకు సంఘం అన్ని కూర్చినైకు ఎందుకు సంఘం విషయం మాట్లాడుతున్నా అంటే సంఘం అంత వాళ్ళకు అనుకూలంగా మారుస్తుంటే ఉన్నారు సంఘం అంత వాళ్ళకి అనుకూలంగా మారుస్తా ఉంటారు మన వయంసీలాగా నారాయణగూడలో మనం అక్కడ శిఖం సాధించినప్పుడు ఒక జనార్దన వ్యక్తి వచ్చిండే మనకు మన ప్రేరు కోసం జనార్దనాన్ని చాలా నమ్మకంగా వినయ విధేయంతో ఆయన కాగానే ప్రేరు చేయించుకుని అవి చేసుకుని పోతా ఆయన గురు ఏ గవ్వు అక్కడ పోయినా ఉండే చూడాలని ఆయన ఏటో కొడుకుపోయినాయన నాకు కొన్ని విషయాలు ఆయన నా తెలియకునే దేవుడిని పరిశోధాలు దేవుడు మనకు ప్రేమ చేస్తూ ఉంటాడు తన జ్ఞాపం చేస్తూ ఉంటాడు ఆయన ఆటర్స్ట్లేదు ఎక్కడున్నా కానీ పేరు జనార్దన్ మాత్రం ఆయన పేరు కదా అంటే నువ్వు ఇంకొక యశుని ప్రేమిస్తే ఏలోక సౌందర్యం ఏలోక డబ్బు నాస్తే ప్రేమిస్తే నువ్వు ఆటేపోతావు వాక్యం చేదుగా ఉంటుంది రుచి చూడాలా వాక్యాన్ని దేవునితో నమ్మకంతో ఉండి దేవుని పరిచయం చేయాలా ఈరోజు పౌరుల భక్తునికి ఏం తక్కువనండి ఆయన ప్రపంచ మొదటి స్కాలర్ అయినా ఆయన పిహిడీ ఇచ్చిన గొప్ప స్కాలర్ పెద చదువు అయినా విజ్ఞానవంతుడు అయినా అవన్నీ కూడా ఉద్దేశి దేవుని సేవ కోసం ఆయన ఏదుగురు తక్కువ లేకుండే చాలా గొప్ప వ్యక్తి ప్రభు ఆయన గొప్పతనమే ప్రభు కోసం మరి మనం కూడా మనలో ఉన్న ప్రతి గొప్పతనం ప్రభు కోసము అప్పుడే మనం ప్రభు కోసం వాడబడతాము మరి అటువంటి కృపాదేవి మనందరికీ అనుగ్రహించారు